ముప్పై మూడు దారుణాది యోగంబు దారిరింగిన యోగి మేరునందు చేరి మేను మరచి తాను తాను తానుయనడి తలపేమి లేకుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము అద్వైతాది మహామునులు శరీరములో ఉన్నది నేను ఒక్కడినేనని చెప్పుకొనుచుండినప్పటికీ నీవు మాత్రము వేరుగయుండి జీవుని కర్మను అనుసరించి శరీరమును కదిలించుచు జరిగెడి ఏ కర్మకు బాధ్యుడు కాని ఓ ఆత్మ వినుము శరీరములోని మనస్సుకున్న తన రెండు రకముల కార్యములను నిలిపివేయునట్లు చేసి మూడు యోగములలో బ్రహ్మయోగమును బాగా తెలిసిన వాడై ఆచరించి దాని ప్రకారము శరీరమును మరచిపోయినప్పుడు తలలోని బుద్ధి మాత్రము పనిచేయుచుండును మనస్సు ద్వారా వచ్చు బయటి ఇంద్రియ విషయములు గాని లోపలి నుండి వచ్చు గుణ పరంపరలుగాని లేకపోవడము వలన అసలు శరీరమే పనిచేయదు పనిచేయని దాని వలన తనవలనే అన్ని పనులు జరుగుచున్నవి అని తాను తాను అని బోధించు అహముకు పనిలేక అది అణిగిపోవును అప్పుడు బుద్ధి కేవలము శరీరములోని ఆత్మను చూడగలుగుచున్నది శరీరము యొక్క ధ్యాస కలుగజేయు మనస్సు పనిచేయుచుండినను తాను అనిడి అహము పనిచేయుచుండినను తలలోని బుద్ధికి ఆత్మ తెలియదు దారుణాది యోగము అనగా బ్రహ్మయోగము మేరునందు చేరి అనగా శిరస్సులోని బ్రహ్మనాడిలో చేరి తాను తాను ఎనడి అనగా నేను నేను అనిపించు అహము మూడు యోగములు అనగా బ్రహ్మయోగము కర్మయోగము భక్తియోగము మనస్సుకు గల రెండు కార్యములు అనగా బయటి ఇంద్రియముల లోపల గుణముల సమాచారమును బుద్ధికి చేర్చడము మేను మరచి అనగా శరీరమును ధ్యాసలోయుంచు మనస్సును అణచి అని అర్థము విశేషార్థము శరీరములోని వెన్నుపాము అనేది ముఖ్య నరములో ఏడు కేంద్రములు కలవు తల నుండి క్రింద గుదస్థానము వరకు వ్యాపించివున్న వెన్నెముక మధ్యగల వెన్నుపాములోని ఏడు నాడీకేంద్రములను ఆధ్యాత్మిక విద్యలో ఏడు పర్వతములుగా పోల్చిచెప్పారు అన్నిటికంటే పైన తలలోగల నాడీకేంద్రమును మేరుశిఖరము అన్నారు అన్ని నాడి కేంద్రముల కంటే ఎత్తులోయుండుట వలన మరియు అన్నిటికంటే పెద్ద నాడి కేంద్రమైన దానివలన పర్వతములలో పెద్దదయినా ఎత్తయిన మేరుపర్వతముతో సమానముగా తలలోని మెదడును పోల్చి చెప్పడమైనది